అస్సలం అయికు వరహతుల వరకతూ అల్హదుల్లాహి వహదా వలతు వసలం వలామల్లా నబీ అబాద్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షిక అల్లాహతో దువా చేయడంలో ఎవరిని ఏ విషయాలని మధ్యవర్తిత్వంగా మనం పెట్టుకోవచ్చు అయితే మహాశివులారా మన అంశం మరణానంతర జీవితం మనం సీరియల్ వారిగా పరలోకంలో ఏ ఏ ఉన్నాయి ఏ ఏ విషయాలు సంభవిస్తాయి వాటి గురించి వింటూ వస్తున్నాము అయితే అల్లాహు తాలా తీర్పు గురించి రావడంలో ఏదైతే చాలా ఆలస్యం జరుగుతుందో ఆ దీర్ఘ సమయాన్ని ప్రజలు భరించలేక సిఫారసు గురించి ఏదైతే ప్రవక్తల వద్దకు వెళ్తారో వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవసం వారి వద్దకు చివరికి వస్తారు ఆ విషయాలు వింటూ ఉన్నాము కానీ సిఫారసుకు సంబంధించిన విషయం చాలా ముఖ్య విషయం ఆ రోజు ఇంకా ఎన్ని రకాల సిఫారసులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పొందడం చాలా ముఖ్యము గనక దానికి సంబంధించిన ఒక భాగం అంటే ఇహలోకంలో సిఫారసుకు సంబంధించిన ఏ మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని మనం దూరం చేసుకొని సరియైన విశ్వాసాన్ని సరియైన సిఫారసు వివరాల్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము అందుగురించి మనం మనం అసలైన మన అంశాన్ని వీడిపోయాము అని ఏమాత్రం భావించకండి అయితే మహాశివులారా మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు అల్లాతో దువా చేసే సందర్భంలో ఎవరినైనా మధ్యవర్తిత్వంగా వసీలాగా పెట్టుకోవడం ఎంతవరకు యోగ్యం అయితే దువా చేస్తున్నప్పుడు స్వయంగా అల్లాహరబుల్ ఆలమీని యొక్క శుభనామాలను ఆయన యొక్క ఉత్తమ గుణాలను మనం వసీలాగా పెట్టుకొని మధ్యవర్తిత్వంగా పెట్టుకొని దువా చేయడం ఇది చాలా దువా స్వీకరించబడడానికి ఉత్తమ మార్గం అల్లాహుతాల సూరే ఆరాఫ్లో ఫదు అల్లాహకు చాలా ఉత్తమమైన సుందర నామములున్నాయి మీరు వాటి ఆధారంగా ఆ నామముల వసీలాతో దువా చేయండి మరియు సహీ హీత్లో ఉంది ప్రవక్త సల్లల్లా అలూ సలం మస్జిద్లోనే ఉన్నారు ఒక వ్యక్తి నమాజ్ చేశాడు చివరిలో దువా ఏం చేశాడు అల్లాహుమ్మాయిల్లాహ్ అల్ అహద్ అస్సమద్ అల్లది అంత అల్లా యొక్క నామాలను అల్లాహ గుణాలను ప్రస్తావించి దువా చేస్తూ ఓ అల్లాహ్ నా యొక్క పాపాలని క్షమించు అని వేడుకున్నాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకా అల్లా నేను నీతో ప్రశ్నిస్తున్నాను నీతో అడుగుతున్నాను నీతో కోరుతున్నాను మరియు దీనికైద్ఫోన్ అహద్ అతని నామాలను గుణాలను అన్నిటిని పేర్కొన్నాడో ఏదైతే సూర్యఖ్లాసులో వచ్చి ఉందో అప్పుడు ప్రతాసులం వారు తెలిపారు ఇప్పుడు ఇతను ఏ దువా చేసినా కానీ అంగీకరింపబడుతుంది ఈ విధంగా అల్లా యొక్క ఉత్తమ నామాలను ఉత్తమ గుణాలను ప్రస్తావించి వాటి యొక్క ఆధారంగా దువా చేయడం చాలా మంచి విషయం అల్లాకు ఇష్టమైన విషయం ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారికి ఇది ఎంతో ఇష్టమైన మార్గం ఇక రెండవ రకం మనం ఏ విశ్వాసాన్ని అవలంబించామో ఏ సత్కార్యాలు చేస్తున్నామో ఆ విశ్వాసాన్ని ఆ సత్కార్యాల్ని ఆధారంగా పెట్టుకొని వాటి యొక్క వసీలాతో అల్లహరబుల్లమీన్తో దువా చెయ్యడం దీని ప్రస్తావన కూడా కురాన్లో ఉంది హదీత్లో ఉంది కురాన్లో ఎన్నో దువాలు ఈ విధంగా మనకు తె నేర్పబడ్డాయి రబ్బనా ఇన్న ఓమా ప్రభువా మేము విశ్వసించాము ఫ్ ఫిర్లనా ఇప్పుడు ఈ విశ్వాస ఆధారంతో దువా చేస్తున్నాము కనుక నీవు మమ్మల్ని క్షమించు మమ్మల్ని మన్నించు మా పాపాలను ప్రక్షాళనం చెయ్యి మరి ఇబ్రాహీం ఇస్మాయిల్ అలహిమస్లాం వారి యొక్క దువాలో సూర్యబకరాలు కూడా తెలుపబడ్డాయి ఎక్కడైతే వారు అల్లా యొక్క గృహం కాబతుల్లాను నిర్మిస్తున్నారో ఆ సందర్భంలో ఎప్పుడైతే ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ అలహిము అస్సలాం కాబా యొక్క పునాదుల మీద ఆ గృహాన్ని నిర్మించారో ృహ యొక్క నిర్మాణం ఎంతో గొప్ప పుణ్యం కదా దాన్ని మరియు అల్లా యొక్క సుందర నామాలను ప్రస్తావించి దువా చేస్తున్నారు ఓ అల్లా మా ఈ నీవు స్వీకరించు నిశ్చయంగా నీవే వినేవాడివి మరి నీవు సర్వజ్ఞానివి ఇంకా ఐసా అలీ ఇస్లాం వారిని విశ్వసించిన వారి ప్రస్తావనలో మూసా అలీ వారిని విశ్వసించిన వారి ప్రస్తావనలో నూ అలీ వారి యొక్క ప్రస్తావనలో ఇలాంటి కురాన్లు ఎన్నో దువాలున్నాయి అక్కడ విశ్వాసాన్ని కొన్ని సత్కార్యాలను పురస్కరించుకొని వాటిని ప్రస్తావించి వాటి ఆధారంగా వాటి వసీలతో దువా చేయడం అనేది నేర్పడం జరిగింది మరియు దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు కొన్ని హదీతుల్లో కూడా ఉన్నాయి ఉదాహరణకు సహి లోని చాలా ప్రఖ్యాతి గాంచినా గుహలో ఇరుక్కపోయిన ముగ్గురి సంఘటనలో కూడా ఈ విషయం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీవసలం తెలిపారు మీకంటే ముందున్న వారిలో ముగ్గురు ఒక దారిన వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ వర్షం మొదలై కుండపోత వర్షం కురవడం మొదలైంది వారు వర్షం నుండి రక్షణ పొందడానికి సమీపంలోనే ఒక గుహ ఉంటే ఆ కొండ గుహలో ప్రవేశించారు ప్రవేశించిన కొంతసేపటికే పైనుండి ఒక పెద్ద రాయి వచ్చేసి ఆ గుహ ద్వారం మీద ఇరుక్కపోయింది అది ఎంత పెద్దగా ఉందంటే ముగ్గురు కలిసి కూడా దాని నెట్టేసి వెళ్ళడానికి మార్గం చేసుకోలేకపోయారు ప్రవర్త సలహా అలం తెలిపారు అప్పుడు వారు ముగ్గురు ఏకమై ఇక్కడ మాయి కష్టాన్ని గమనించండి ముందు మీరు ఎంతటి ఇబ్బందిలో వారు ఇరుక్కున్నారు మరి ఈనాటి కాలం కాదు కదా మొబైల్ ఫోన్ వెంట ఉంది వెంటనే కాల్ చేసి ఫైర్ స్టేషన్ వారికి ఇన్ఫార్మ్ చే చేయడం కానీ లేకుంటే ఇంకా వేరే ఏదైనా సంస్థకు ఫోన్ చేసి క్రీన్ గిట్లా తెప్పించుకోవడం ఇలాంటివేవి సాధ్యపడవు కదా అయినా విశ్వాసి ఇక్కడ ఏ సందర్భంలో కూడా ముందు అల్లా సృష్టికర్త అయినా ఆ సృష్టికర్తను మొరపెట్టుకుంటాడు ఆయనతో తన సంబంధాన్ని బలపరుచుకుంటాడు ఆయన్ని వేడుకుంటాడు అయితే వారు ముగ్గురు కూడా ఏకమై ఇప్పుడు అల్లా తప్ప మార్గము మనకు లేదు ఆయన మన దువాలను అంగీకరించాలంటే మనలో ప్రతి ఒక్కడు ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో కేవలం అల్లా ఇష్టానికి అల్లా మెచ్చుకోవడానికి కేవలం ఆయన ప్రీతి పాత్రలవ్వడానికి ఏదైనా సత్కార్యం చేసి ఉంటే దాని వసీలాతో దాని యొక్క ఆధారంగా ఇప్పుడు అల్లాతో దువా చేయండి అల్లా తాల మన ఈ కష్టాన్ని దూరం చేయాలి అందులో ఒక వ్యక్తి దువా చేయడం మొదలుపెట్టాడు ఓ అల్లా నేను మేకల కాపరిగా పనిచేస్తూ ఉండేవాడిని అయితే ఉదయం మేకలను తీసుకువెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేసరికి సాయంకాలం వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ఒక పాత్రలో పాలు తీసుకొని ముందు తల్లి తల్లిదండ్రులకు త్రావించి ఆ తర్వాత నేను నా భార్య పిల్లలకు త్రావించేవాణ్ణి అయితే ఒకసారి నేను చాలా దూరం వెళ్ళిపోయాను తిరిగి వచ్చేసరికి రాత్రి అయ్యింది పాత్రలో పాలు తీసుకొని వెళ్ళేసరికి నా అమ్మ నాన్న పడుకొని ఉన్నారు వారి నిద్రలో వారిని డిస్టర్బ్ చేసి వారిని మేల్కొల్పడం అది కూడా నాకు ఇష్టం కాలేకపోయింది మరియు అటు నా తల్లిదండ్రుల కంటే ముందు నా భార్య పిల్లలకు త్రాపించడం ఇది ఇది కూడా నాకు ఇష్టం లేకపోయింది ఆ సందర్భంలో నా పిల్లలు ఆకలితో తల్లడిస్తున్నారు ఇదే సంకోచంలో తెల్లారేసరికి నేను పాల పాత్రను పట్టుకొని నా తల్లి తల్లిదండ్రుల వద్ద నిలబడి ఉన్నాను ఎప్పుడైతే వారు మేల్కొన్నారో వారికి ఆ పాలు త్రాపించాను ఓ అల్లా నేను నా తల్లిదండ్రుల పట్ల ఈ సద్వర్తన ఏదైతే అవలంబించానో కేవలం నీ సంతృప్తి కొరకు నీవు దానిని స్వీకరించి ఉంటే ఈరోజు మేము ఏ కష్టంలో ఉన్నామో మా కష్టాన్ని దూరం చేయో అల్లా అని దువా చేశాడు రెండో వ్యక్తి అన్నాడు ఓ అల్లా నాయక పిన పినతండ్రి కూతురు ఉండింది ఆమె పట్ల నాకు ప్రేమ కలిగింది ఎన్నోసార్లు ఆమెను నేను చెడు వైపునకు ఆహ్వానించాను కానీ ఆమె స్వీకరించలేదు ఒక సందర్భంలో ఆమె ఎంతో ఇబ్బందికి గురై నాతో డబ్బులు తీసుకోవడానికి అప్పుగా వచ్చింది ఆమె ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉంది అంటే ఆ సందర్భాన్ని నేను అవకాశంగా భావించి ఆమెకు సహాయం చేశాను కానీ నేను ఒక నిబంధన తప్పకుండా నా కోరిక పూర్తి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని అన్నాను నేను ఆ కోరిక పూర్తి చేసుకోవడానికి ఎప్పుడైతే సమయానికి వెళ్ళానో ఆ తీర సమయంలో ఇక నేను కోరికను తీర్చుకోవడానికి ఎలాంటి అడ్డు ఏర్పడలేదు आमक चेरव्या अंत आम ओ अलादास अल्लायपड़ आनी भयानी गुर्त नीन वारदेशा मरी आम को इच्छी आ सहायानीक नी सृष्टि कोई आमको ले अल्लाह नीक दी स्वीक उटे नोजू कष्ट तोगनी మూడో వ్యక్తి ఏమి దువా చేశాడు ప్రవక్త సలల్లాహు అలై ఉస్లం తెలిపారు మొదటి వ్యక్తి దువా చేసిన తర్వాత ఆ పెద్ద రాయి కొంచెం పక్కకు జరిగింది కానీ మనిషి దాని నుండి స్థలం లేకుండింది రెండవ వ్యక్తి దువా చేసిన తర్వాత కూడా మరికొంత జరిగింది కానీ మనిషి దాటే స్థలం లేదు ఆ తర్వాత మూడో వ్యక్తి దువా చేశాడు ఓ అల్లాహ్ ఒకసారి నా ఒక వ్యక్తి వచ్చాడు పనిచేయడానికి సాయంకాలం వరకు అతను ఏదో కోపానికి గురి అయి తన ఆ రోజు తీసుకోవలసిన ఏ భత్యమైతే ఉండేనో దాన్ని వదిలి వెళ్ళిపోయాడు మరి కొంతకాలం తర్వాత ఒకసారి వచ్చి ఓ యజమాని నేను నీ దగ్గర ఫలానా సమయంలో పనిచేసాను అప్పుడు నేను నా యొక్క కూలి ఏదైతే మీ వద్ద ఉండినదో వదిలి వెళ్ళాను ఇప్పుడు నేను చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను అల్లా కొరకు నీవు నా ఆ రోజు పనిచేసిన కూలి నాకు ఇచ్చేసేయి నేను అతనితో చెప్పాను ఈ మేకల ఈ ఆవుల ఈ ధాన్యాలు ఇవన్నీ కూడా నీవు తీసుకొని వెళ్ళు అతడన్నాడు నాలాంటి బీదవాణితో ఎందుకు నీవు పరిహసిస్తున్నావు ఒకరోజు కూలి మాత్రమే నీ వద్ద ఉంది అది నాకివ్వు తేనేనన్నాను నీ ఆ ఒక్కరోజు కూలిని నేను వ్యాపారంలో పెట్టాను ఇదంతా శుభమల్లా నాకు కల్పించాడు అందుగురించి ఇదంతా కూడా నీ కొరకే ఉంది నీవు తీసుకొని వెళ్ళు అతడు సంతోషంగా అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోయాడు ఓ అల్లా కేవలం నీ సంతోషం కొరకే నీవు ఇష్టపడటానికే నేను అతనికి అదంతా ఇచ్చేసాను నీవు దానిని స్వీకరించి ఉంటే ఈరోజు మేము ఏ కష్టంలో ఉన్నామో మా కష్టాన్ని నీవు తొలగించువు అల్లా ప్రక్త సలసారు చెప్పారు ఆ రాయి మరింత పక్కకు జరిగింది ముగ్గురు ఎంతో సునాయసంగా బయటికి వెళ్ళిపోయారు ఈ విధంగా మహాశివులారా ఇలాంటి ఇంకెన్నో కూడా మనకు హదీదుల్లో ఆధారాలు లభిస్తాయి చెప్పే విషయం ఏంటంటే ఈ విధంగా మన విశ్వాసం మనం చేసుకున్న సత్కార్యాలు అల్లా సంతృష్టి కొరకు మాత్రమే చెయ్యాలి ఇహ్లాసులిహియత్తో చెయ్యాలి అప్పుడు అల్లహర్బుల్ ఆలమీన్ మన సత్కార్యాన్ని స్వీకరించాడు అంటే ఇన్షా అల్లా అలాంటి వాటితో మనం దువాలు చేసుకోవడం అలాంటి వాటిని వసీలాగా పెట్టుకోవడం ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు ఇక మూడో రకమైన వసీల ఎవరైనా పుణ్యాత్ముడు బ్రతికి ఉన్నాడు మనకు దగ్గరగా ఉన్నాడు అతని వద్దకు మనం వెళ్ళి నా ఈ కష్టం ఉంది నేను ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను కొరకు మీరు నా గురించి దువా చేయండి అని అనడం అతను దువా చేయడం మరియు మనం అల్లాతో దువా చేయడం ఓ అల్లాహ్ ఇతను నా గురించి ఏ దువానైతే చేస్తున్నాడో నీవు స్వీకరించు అని ఇది కూడా యోగ్యమే కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఆ పుణ్యాత్ముడు దగ్గరగా ఉండాలి మరియు బ్రతికి ఉండాలి మరియు మనం అతనితో ఏ విషయంలో దువా చేయమని కోరుతున్నామో అది ధర్మ ప్రకారంగా అది అతను చేయగలిగే శక్తి ఉండాలి సహిబుహారిలో హదీత్ ఉంది ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసలం వారు పరమపదించిన తర్వాత అల్లాను కలుసుకున్న తర్వాత హజరత్ ఉమర్ అలీ అల్లాహు తరను గారి కాలంలో చాలా గడ్డు స్థితి ఏర్పడింది వర్షాలు లేకుండా కరువు కాలం వచ్చింది అప్పుడు ప్రవక్త సల్ల విధానాన్ని అవలంబించి సొలాతుల్ ఇస్తా వర్షం కోరుతూ అల్లాతో దువా చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి నమాజ్ ఉంది ఈద్గాలో వెళ్ళి ఆ నమాజ్ చేసి అల్లాతో దువా చేస్తారు ఆ సలాతులు ఇస్త ఇస్తిష్కా హజరత్ ఉమర్ రది అల్లాహను గారు చేయించారు ఆ తర్వాత హజరత్ అబ్బాస్ రది అల్లాహుతాలను గారిని ముందుకు పిలిచి ఓ అబ్బాస్ నీవు వర్షం గురించి అల్లాతో దువా చేయని చెప్పారు మరి ఇటు హజరత్ ఉమర్ రి అల్లాహుతాలను ఓ అల్లా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం జీవిత కాలంలో ఎప్పుడైనా వర్షాలు లేకుంటే మేము ఆయన వద్దకు వెళ్ళి ఆయనతో దువా చేయండి అని ఆయన దువా చేసేవారు మరియు ఓ అల్లాహ్ నీవు ఆయన దువాను స్వీకరించి వర్షం కురిపించేవానివి ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు బ్రతికి లేరు గనక నేను ఆయన యొక్క పినతండ్రి అబ్బాస్ను ముందు పెట్టాను ఓ అల్లాహ్ ఆయన చేసే దువాను నీవు అంగీకరించు అని హజరత్ ఉమర్ అది అల్లావుతను గారు కోరియారు ఇక్కడ గమనించండి విషయం హజరత్ ఉమర్ అది అల్లావుతను ఆ సందర్భంలో ఖలీఫా వందలాది మంది సహాబాలు ఆ సందర్భంలో ఉన్నారు ప్రవక్త సలల్లాహు అలైవసం ఆ సమయంలో బ్రతికి లేరు ఆ విషయం కూడా హజరత్ ఉమర్ ప్రస్తావిస్తున్నారు ఒకవేళ బ్రతికి ఉన్న పుణ్యాత్ములతో కాకుండా చనిపోయిన వారితో చనిపోయిన ప్రవక్తలతో చనిపోయిన పుణ్యాత్ములతో దువా చేయడం వారి యొక్క వసీల పెట్టుకొని వారి యొక్క ఆధారంగా వారి మధ్యవర్తిత్వంతో దువా చేయడం యోగ్యముంటే మదీనాలోనే దువా చేయడం జరుగుతుంది ప్రవక్త గారి యొక్క సమాధి అక్కడే ఉంది హజరత్ ఉమర్ ఇంకా సహాబాలు అలా చేయకపోయేరా అలా చేయలేదు గనక అది ధర్మం కాదు అన్న విషయం సహాబాలకు తెలుసు అందుగురించే వారు అలా చేయలేదు బ్రతికి ఉన్న వారిలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క పినతండ్రి వారిని ముందుకు పెట్టి వారితో దువా చేయించారు అలాగే సూర్య యూసుఫ్లో కూడా మనకు ఒక సంఘటన కనబడుతుంది ఎప్పుడైతే యూసుఫ్ అలీస్లాం వారి యొక్క సోదరులు యూసుఫ్ అలీస్లాం వారిని గుర్తుపట్టారో మరియు వారికి తమ యొక్క తప్పు అర్థమైందో తండ్రితో ఏమంటారు యా అబానస్త నానా మా పాపాలు క్షమించాలని మీరు కూడా అల్లాతో దువా చేయండి ఈ విధంగా బ్రతికి ఉన్న వారి వద్దకు వెళ్ళి నా పాపాల మన్నింపుకై మీరు దువా చేయండి నాకు సంతానం కలగాలని మీరు దువా చేయండి మరియు నా కష్టాలు దూరం కావాలని మీరు దువా చేయండి మరియు మనం ఓ అల్లా ఈ పుణ్యాత్ముడు చేసే దువాను నీవు నా గురించి స్వీకరించు అని మనం దువా చేయడం ఇది యోగ్యమైన పద్ధతి ఈ విధంగా మహాశివులారా ఈ మూడు రకాలు యోగ్యమైనవి అల్లా యొక్క ఉత్తమ నామములతో అల్లా యొక్క సుందర నామములతో ఉత్తమ గుణాలతో వాటి ఆధారంగా మరియు రెండవ రకం మన యొక్క విశ్వాసం మనం చేసిన సత్కార్యాలు వాటి ఆధారంగా వాటి యొక్క వసీలతో అలాగే బ్రతికి ఉన్న దగ్గరగా ఉన్న పుణ్యాత్ముని వద్దకు వెళ్ళి అతన్ని దువా చేయమని కోరడం మరియు మనం దువా చేయడం ఓల్లా ఇతని దువాను నీవు స్వీకరించు అని ఈ మూడు రకాల మధ్యవర్తిత్వాలు యోగ్యమైనవి ఇవి కాకుండా మిగతా వాటివన్నీ కూడా ధర్మానికి వ్యతిరేకమైనవి ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి ఇక ప్రళయ దినాన ప్రళయ దినానా ప్రవక్తల సిఫారసు పొందడానికి మనం ఇంతకుముందే తెలుసుకున్నట్లు అల్లాపై నమ్మకం బలంగా ఉండాలి మనం ఇహలోకంలో ఎవరిని కూడా నియమించుకొని మీరు నాకు సిఫారసు చేయండి అని వారితో కోరరాదు వారితో మొరపెట్టుకోరాదు ఆరాధనకు సంబంధించిన ఏ విషయం కూడా వారి వద్ద చేయరాదు ఇంకా ప్రవక్త మహానీయ మొహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం ఐదు మూల స్తంభాలు ఏదైతే మనకు తెలిపారో ఇస్లాంకు సంబంధించినవి వాటిని మనం ఖచ్చితంగా పాటించాలి లా ఇలాహిల్లల్లా మహమ్మద్ రసూలుల్లా సత్యంగా సాక్ష్యం పలుకుతూ దాని ప్రకారం ఆచరించాలి ఐదు పూటల నమాజులు చేయాలి మరియు ఉపవాసాలు ఉండాలి విధిదానం చెల్లించాలి హజ చెయ్యాలి ఎందుకంటే పుణ్యాత్ములకు ప్రవక్తలకు దైవదూతలకు నరకంలో పడిన కొందరు పాపాత్ములను నరకం నుండి తీయడానికి ఏదైతే సిఫారసు హక్కు ఇవ్వడం జరుగుతుందో అక్కడ వారు ఏమంటారు మాతో ఎవరైతే నమాజ్ చేసేవారో మాతో ఎవరైతే ఉపవాసాలు ఉండేవారో మాతో ఎవరైతే హజ్ చేసేవారో అలాంటి వారు కూడా కొందరు నరకంలో పడి ఉన్నారు అల్లా వారిని నువ్వు బయటికి తీయండి అని ఏదైతే సిఫారసు చేస్తారో అందులో ముఖ్య విషయం ఏమిన్నా మనము నమాజుల వారి యొక్క ఈ ముఖాలు అగ్ని ఏమాత్రం తినకుండా ఉంటుంది అగ్ని ఏమాత్రం కాల్చకుండా ఉంటుంది ఈ విధంగా సోదరులారా ఈ పుణ్యాలు మనం చేసుకుంటూ ఉండాలి ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లాహు అలైస్ల్లం వద్ద ఒక సహాబీ రబియా బిన్ కాబల్ అస్సల మీ అది ఎలావనూ ఉండేవారు ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైస్ల్లం తెలిపారు రబియా నీకు ఏదైనా ఇష్టం ఉంటే కోరు నాతో అడుగు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను అని అప్పుడు రబియా చాలా చాలా ఆలోచించి రెండో రోజు వచ్చి చెప్పారు ప్రవక్త స్వర్గంలో నేను నీతో ఉండేటువంటి భాగ్యం నాకు కలగాలి దాని గురించి మీరు ఏదైనా నాకు ప్రయత్నం చేయండి అల్లాహోక ప్రవక్త సలల్లాహే సలం ఆ నవయువకుడైనటువంటి రబియా యొక్క ఆలోచనతో ఆశ్చర్యపడి ఎవరు నీకు ఏ ఆలోచన ఇచ్చారు మీ తల్లియా లేక మీ తండ్రియా అతను అంటాడు లేదు నేను వెళ్ళి చాలా ఆలోచించాను ప్రవక్తతో ఏ విషయం అడిగినా కానీ ఏది కోరినా కానీ ఇహలోకంలో అది సమాప్తం కావచ్చు కానీ ఒకవేళ రేపటి రోజు నేను సర్గంలో వెళ్ళినా కానీ మీరు ఏ స్థానంలో ఏ గొప్ప స్థానంలో ఉంటారో నేను ఏ అల్పస్థానంలో ఉంటానో అందుగురించి అక్కడ మిమ్మల్ని చూసుకోవడం కూడా నాకు అవకాశం లభిస్తుందో లేదో ఆ రంది ఆ బాధ నాకు కలిగింది అందుగురించి నేను స్వర్గంలో మీ తోడుగా ఉండాలి అని కోరడానికి నేను సాహసం వహించాను అప్పుడు ప్రవక్త సలహా సలం వారు అంటారు ఫీ అలీక బికసరీసు ఇలా నీవు ప్రళయ దినాన నా పొందడానికి ప్రళయ దినాన నా యొక్క సహవాస్యం పొందడానికి నీవు అధికంగా సజ్దాలు చేస్తూ ఉండు అధికంగా నఫీల్ నమాజులు చేస్తూ ఉండు అని చెప్పారు అలాగే ఇంకా సోదరులారా మనం కలింఅల్లాహ ఇలాహ ఇల్లల్లా ఏదైతే నోటితో పలుకుతామో ఇది కేవలం నోటి వరకే పరిమితం కాకుండా స్వచ్ఛమైన మనస్సుతో ఉండాలి అదే విషయం ప్రవక్త సల్లాహే సలం తెలిపారు హజరత్ అబూ హురేరా నది అల్లాను ఉల్లేఖించిన హదీసులో ఒక సందర్భంలో అబు హురే నది ఇల్లా అడిగారు ప్రవక్తాల్లా ఓ ప్రవక్త ప్రళేదినాన నీ సిఫారసును పొందే అదృష్టవంతుడు ఎవడవుతాడు అని ప్రవక్త గారు చెప్పారు అస అధున్నాసి బిషఫాతి మన్ ఖాల్ లా ఇలాహ ఇల్లల్లా ఖాల్స్ కల్వి ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో లా ఇలాహ ఇల్లల్లా పటిస్తారో సాక్ష్యం పలుకుతారో అలాంటి వారు నా సిఫారసుకు ప్రళయ దినాన నా సిఫారసుకు అర్హులవుతారు ఇంకా ప్రవక్త సల్లల్లా సలం వారు చెప్పారు ముస్లిం షరీఫ్లోని హదీజ్ మీరు అదా విన్నప్పుడు మొహద్విని ఎలా సమాధానం పలుకుతాడో అలాగే సమాధానం పలుకుతూ ఉండండి ఆ తరువాత నాపై ధరూ చదవండి అల్లాహమ్మ సలిహ అల్లా మహమ్మద్ వాలా అలీ మహమ్మద్ చివరి వరకు ఎవరైతే ఒక్కసారి నాపై ధరూ చదువుతారో అల్లా పదిసార్లు వారిని దైవదూతల ముందు ప్రశంసిస్తాడు ఆ తరువాత అల్లాతో నా గురించి మీరు ప్రళయదినాన ఏ మొకామే మహమూద్ అని ఉందో దాని గురి నుంచి అది నాకు ప్రాప్తం కావాలని దువా చేయండి అంటే అల్లాహుమరబ్బాది హిద్దావతి తామ్మ వల్ ఖాయిమ ఆతి మహమ్మద్నిల్లది చదవండి అని భావం ఇది చదివిన వారికి హల్లత లహు షఫాతి నా యొక్క సిఫారసు వారికి తప్పకుండా ప్రాప్తమవుతుంది అని చెప్పారు ఈ విధంగా మహాశివులారా మనం మూఢనమ్మకాలను వదులుకొని దూర విశ్వాసాలను వదులుకొని సిఫారసు ప్రళయదినాన పొందడానికి ఏ మంచి విషయాలు మంచి మార్గాలు అల్లా కురాన్లో మరియు ప్రవక్త సల్స్లం హదీతులో తెలిపారో వాటిని అవలంబించే ప్రయత్నం చేయాలి అల్లా మనందరికీ ఆ సద్భాగ్యం ప్రసాదించుగాక జజాకు ఖైరా అసలం అయికం వరహమూల వరకాతూ